సో ఆయన అంటాడు భూయ ఏవమా భగవాన్ విజ్ఞాపక్తి అంటారు ఏడు కొత్తగా ఇంకేం చెప్పాలి ఆయనకి మళ్ళీ ఏవి సందేహం అది శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాము కథం పునః ఇదమత్యంత స్థూలం పృథివ్యాది నామూపవత్ జగత్ అత్యంత సూక్ష్మాత్ తోజాయే సద్రూపాతమే ఉందా ఓకే ఇచ్చేతృష్టాంతేనా భూయ ఏమా భగవాన్ విజ్ఞాపయత్తి ఇది ఒక మంచి ప్రశ్న ఇతని డౌట్ ఏమిటంటే అచ్యుత్ అంటే ఇంటెలిజెన్స్ అంత సూక్ష్మం ఎంత సూక్ష్మము అంటే ఎనర్జీయే సూక్ష్మం అని మీరు అనుకుంటారు ఎనర్జీ సూక్ష్మం కాదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది సర్వ సర్వత్రా ఎలక్ట్రిసిటీ ఉంది ఎదురుదే దేర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎక్కడ లేదు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మేఘాలు రెండు దగ్గరకు వచ్చినప్పుడు మీకు స్పార్క్ వస్తుంది అది ఎలక్ట్రిసిటీ కదది ఇది ఎలక్ట్రిసిటీ ఉంది ఇప్పుడు ఆర్గానిక్ పెట్రోల్ ఉందనుకోండి పెట్రోల్ కంటైనర్స్ ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉన్నారు ఒకసారి ఒక ఫ్యాక్టరీలో బెంజిన్ డ్రమ్ ఉంది బెంజిన్ డ్రమ్ నుంచి కెటిల్లోకి బెంజిన్ పోసుకున్నాడు డ్రమ్ లోడింగ్ వన్ డ్రమ్ ఆఫ్ బెంజిన్ అంటే కెటిల్ డ్రమ్ లో ఎంత ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ బెంజిన్ ఉంటుంది వాడు ఏం చేయాలంటే ఆ బెంజిన్ డ్రమ్ని అర్పు చేయాలి కార్ రోడ్డు మీద దాని దొల్లించి వస్తాడు దాన్ని అర్థ చేసి పోసుకోవాలి కిటిని ఎర్థేసి ఉంటుంది ఎప్పుడు ఏర్పడి ఎప్పుడూ ఎర్త్ అయి ఉంటుంది ఇంజన్ డ్రమ్ని అర్థ చేయాలి వీళ్ళు చేయరు కదా ఏదో చెప్పినాయి ఎర్త్ చేయడం అంటే అంటే ఎలా ఉంటుంది ఒక హుక్కు ఉంటుంది ఆ హుక్కు వైరుండి ఒక పెద్ద ఇనక ఒక దెమ్మలాగా ఉంటుంది దానికి అది హెవీగా ఉంటుంది అది అది వీటికి దీనికి పెట్టడం పెడితే ఆ దెమ్మ వెళ్లి మట్టిలో పడి ఉంటుంది అని చెప్పి అర్థైపోతుంది వీడు డ్రమ్ను ఎర్త్ చేయాలి రోజు డిస్చార్జ్ చేసే డ్రమ్ కదా వీడు అర్థ చేయాలి ఎర్త్ చేసే ఇన్స్ట్రుమెంట్ అక్కడే ఉంది ఇన్స్ట్రుమెంట్ ఏం కాదు ఉరికే హుక్కు విటే వైర్ అండి హెవీ నోట ఫైర్ అది అర్థ ఇన్స్ట్రుమెంట్ అది ఎప్పుడు ఉంటుంది పక్కన అది డ్రమ్ముకు పెట్టేసి మీరు ఆ పైపుడు ఇంటర్వేస్ దాంట్లో వేయడమే అదే వీడు ఏం చేశారు ఆ పని చేయరు ఈ దాంట్లో వేసాడు ఈ ఈ కెటివ్కి డ్రమ్ముకి మధ్యలో స్మా ఇలా ఉంచారు దీన్ని వచ్చినప్పుడు ఆ షార్ట్ డిస్టెన్స్ లో స్పార్క్ వచ్చి అంటుకుని వాడు చచ్చిపోయాడు ఫ్యాక్టరీ చేరిపోయి మిగిలిపోయి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుందండి సర్వం వ్యాపకం మరి కనపడదే మరి అదే సమాచారం సూక్ష్మంగా ఉంటుంది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ఎనర్జీ అండ్ లైఫ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ మోర్ సెటిల్ ఇంకా మీరు ఎలక్ట్రిసిటీని ఒక మీటర్ పెట్టి మీరు దాన్ని మెసర్ చేయొచ్చు ఏదో మీటర్ ఏదో కౌంటర్ పెట్టి మెసర్ చేయొచ్చు లైఫ్ని ఎలా మెజర్ చేస్తారు లైఫ్ ఈ చేద్దరిగా ఎక్కడ పడితే అక్కడ లైఫ్ ఉంది మనం విడిచి గాల్లో లైఫ్ ఉంది విడిచి గాల్లో లైఫ్ ఉంది కాల కింద లైఫ్ ఉంది ఎత్తి మీద లైఫ్ అంతా లైఫే దాన్ని ఎలా మెజర్ చేస్తారు లైఫ్ ఇంటెన్సిటీని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు ఎందుకని బికాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆర్ ఇన్సెన్షియన్ ఈ జడాలి జడాల చేతనాన్ని ఎలా మెజర్ చేస్తాయి కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ మెజర్ చేయలేవు దాన్ని అది అటువంటి ఇన్స్ట్రుమెంట్ ఈ పైన కూడా రాదు ఇంకే అలా సినిమాల్లోనూ అక్కడ రావాలి కానీ అటువంటి ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ఈ జడం జడం చేతనాన్ని మెసర్ చేయలేదు మెసర్ చేయాలంటే తెలుసుకోవాలి కదా జడం జడాన్ని గుర్తిస్తుంది కానీ ఫర్ సమ్ రీజన్ గుర్తించలేదు కాబట్టి దర్ ఇస్ లైఫ్ ఎవరి సో ఇంత సూక్ష్మమైనది లైఫ్ ఆకాశము కాలము కూడా లైఫ్ నుంచి కొడతాయి కాలము అన్నది ఇట్స్ ప్రాపర్టీ విచ్ ఇస్ నోన్ టు ఎ కాన్షియస్ బీయింగ్ నాలెడ్జి లేకుండా కాలమే లేదు కాబట్టి ఇప్పుడు నువ్వేమంటున్నావు చిత్తంటే నాలెడ్జి నుంచి జగత్తు పుట్టిందంట అంటే ఈ రాయి ఈ రప్ప ఈ కొండ ఇవన్నీ ఇనుము ఇలాంటి లోహాలు ఈ ట్రక్కులు ఈ రైలు పట్టాలు ఇవన్నీ కూడా చైతన్యం నుంచి పుట్టాయా ఇది మాకేం చాలా గడబడిగా ఉండో మాకు అర్థం కాటలేదు ఎందుకంటే ఇది అత్యంత స్థూలం పృథివ్యాది చాలా గ్రోస్ ఉంటాయి పృథివీ మొదలైనటువంటి తర్వాత నామరూపవతు ఆ గ్రోస్ లో భాగం ఈ జగత్తు నామరూపాలను కలిగి ఉంటుంది అంటే పరిచ్ఛిన్నంగా ఉంటుంది అటువంటి జగత్ అత్యంత సూక్ష్మమైనటువంటి చైతన్యం చైతన్యం నుంచి అంటే లైఫ్ నుంచి ఇంటెలిజెన్స్ నుంచి అత్యంత సూక్ష్మం విచ్ ఇస్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ సత్ అంటే తేజస్వికి కూడా మూలస్థానంలో ఉన్నటువంటి సత్ నుంచి దానికి నామరూపాలు ఉండవు అటువంటి సత్తు నుంచి ఈ జగత్తు పుట్టింది అంత సూక్ష్మం నుంచి ఇంత స్థూలమైనది పుట్టింది ఎల్లారా అంచేతనే ఈ ప్రశ్న వీడు అడిగేదంటే స్టిల్ వాడి మనసుకి క్రూడిటీ ఉండవచ్చు అడిగేది వీడు అంచేతనే నేను పాఠం చెప్పేప్పుడు ఇలాంటివన్నీ కూడా పట్టుకుని నేను హెచ్చరిక దాడి చేస్తూ ఉంటా నేను ఏమని చెప్తాను వాడినంటే ఈ మధ్య మానేశాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను ఏమని చెప్పేవాడిని అంటే జగత్ అన్నది జగత్ ఈ లుక్ ఎట్ దిల్ ఎస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేవాడు విశ్వం దప్పుడు దృశ్యమానగిరికి ఏం పాఠం చెప్పినప్పుడు నువ్వు అసలు విశ్వం అంటే జగత్ని జగత్ అంటే ఏంటి అనేక పదార్థాలు కలిసి జగత్ అవుతుంది ఏం లేదు పదార్థాలు కలిసి జగత్ అవుతుందో చెప్పు అంటే ఎవరి దృష్టి వాడిది నేను నా ఇల్లు నా శారీరు నా భోజనం కలిసి జగత్ అవుతుందో ఎవరు ఇంకొంచెం పెద్ద ఉన్నవాడు మా తెలంగాణ రాష్ట్రం జగత్త అవుతున్నది ఇంకొకరికి వస్తాడు ఇంకొంచెం పెద్దవాడు మా భారతదేశము మేము జగత్త అవుతున్నాం ఇంకోహరికి వస్తారు కొంచెం ఈ కాస్మాలజీ అవి చదివిన వాడు ఏమంటాడంటే గ్రహాలు ఇవన్నీ కలిసి జరగత్తా ఉంటాడు న్యూక్లియర్ ఫిజిసిస్ ఏమంటాడంటే పార్టికల్స్ ఇవన్నీ కలిసి ఎవరి ధోరణలో వాడుకొస్తాడు ప్రతి వాడు కూడా ఎవ్రీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ థింగ్స్ అది తప్పదు ఆ డిస్క్రిప్షన్ జగత్తులో థింగ్స్ లేవు జగత్తులో ఫినామినా ఫినామినా ఉన్నాయి మనిషి అంటే మనిషి అంటే ఈజీ హీ ఈజీ టు థింగ్ ఆర్ ఈజీ టు ఫినామినమ్ అంటే ఇట్ ఇస్ ఫినామిన జగత్ ఒకప్పుడు పుట్టి ఇంకోప్పుడు గిట్టిదాన్ని థింగ్ అంటారు ఒకప్పుడు పుట్టి ఇంకోప్పుడు గిట్టిదాన్ని ఏమంటారు ఫినామినన్ అంటారు చెప్లో ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైలో పుట్టాడు రెండు వేల రెండు వేల ఐదులో పంతొమ్మిది వందల ముప్పైలో పుట్టాడు రెండు వేల ఐదులో పోయాడు ఈజిట థింగ్ అదిక సినామినన్ కాబట్టి జగత్తుని థింగ్ రూపంగా చూసి వీడు ప్రశ్న వేస్తున్నాడు అర్థమైందండి జగత్తుని థింగ్ రూపంగా కాకుండా సినామినం రూపంగా మీరు చూసానంటే ప్రశ్న అప్పటికే ఆ పార్థఫిటీ కాదు ఎందుకంటే ఫినామినన్ అనేప్పటికి ఎనర్జీ వచ్చేస్తుంది సూక్ష్మంలో వెళ్ళిపోతా ఈ స్థూలం అనేది ఏమి ఉండదు అంచేతనే ఇప్పుడు నెక్లెస్ ఉన్నప్పుడు లేవు ఉండేది నేను ఇలా చెప్తూ ఉంటా లేవ్ నుంచి వస్తా ఏవ్ ఏంటి ఈజీ టచ్ంగ్ ఆర్ ఈజీగా ఫినామినమ్ ఫినామినమ్మ నెక్లెస్ ఏంటి ఈజీ టచ్ంగ్ ఆర్ ఈజీగా ఫినామినమ్ ఈజీ ఫినామినమ్ థింగ్ కాదు కానీ థింగ్ అనిపిస్తుంది ఎందుకంటే వేవ్కి లైఫ్ చిన్న షార్ప్ స్పాన్ ఉంటుంది నెక్లెస్ స్పాన్ ఎక్కువ ఉంటుంది దాంతో నెక్లెస్ స్పాన్ అంత ఎక్కువ ఉంటుందంటే ఈ అమ్మగారు నెక్లెస్ వివాహం అయినప్పుడు చేయించుకుని పదహారో ఇరవైతో వివాహం అయినప్పుడు చేయించుకుని తన కోడలకు ఇస్తారు అంత స్పాన్ ఉంటుంది సో దాంతో ఏమనిపిస్తుందంటే నెక్లెస్ థింగ్ అనిపిస్తుంది గాని అది మనిషి చచ్చిపోయినా అదే ఉంటుంది అనిపిస్తుంది అదే ప్రారంభం ఇదే ఇది మనిషి చచ్చిపోవడం కానీ మనిషికి పోతాడు కాని నెక్లెస్ ఎక్కడికి పోతాయి అని అలా అంత అజ్ఞానంలోకి పోషిస్తుంది కాబట్టి అది ఒక థింగ్ లా అనిపిస్తుంది బట్ ది ఫ్యాక్ట్ ఈ అది థింగ్ కాదు ఎందుకంటే కోడలకు ఇవ్వగానే కోడలు ఏం చేస్తుంది దాన్ని కరిగించేసి ఇవ్వ ఇంకోటేదో చేయిస్తుంది పోయిందా అయిపోతారమ్మా పెద్దలా నెట్లా సిది మా అత్తగారు నాకు ఇచ్చారు నేను నీకు ఇస్తున్నాను నువ్వు ఏం చేయాలి అలాగే అత్తగారు ఏమన్నా వినయంగా తీసుకుని ఎందుకంటే చేతిలో కూడా తీసుకుని తర్వాత జరిగి జరిగి ఇంకోటేదో చేయించుకుంటాను ఐదైనది కథ కాబట్టి నెక్లెస్ ఈజ్ నాట్ ఎ థింగ్ ఇట్స్ ఎ ఫినామినల్ సూర్యుడు ఈజ్ ఇట్ అ థింగ్ అర్ ఇట్ అ ఫినామినల్ ఇట్స్ అ ఫినామినల్ సర్న్ ఇస్ అ ఫినామినల్ ఇట్స్ ఎ గ్లోబ్ ఇట్స్ నాట్ ఎ థింగ్ జగత్ ఇట్స్ ఎ ఫినామినల్ ఫినామినల్ యూనివర్స్ ఒక ఆయన ఎవరో అర్నాల్డ్ టాయి అవరో ఉన్నారు పెద్ద హిస్టారీన్ను మంచి హిందూ ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం ఆయన ఏమంటాడంటే ఇట్ ఈస్ ది గ్లోరి ఆఫ్ శంకరా దీ లుక్స్ ఎట్ ది వరల్డ్ అస్ ఎస్మినల్ వర్ల్డ్ నాట్ ఎస్ ఎర్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్ సబ్థింగ్ ఇప్పుడు రాగద్వేషాలు కూడా తగ్గిపోతాయి వర్ల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే రాగద్వేషాలు ఐ లైక్ దిస్ అబ్జెక్ట్ ఐ డోంట్ లైక్ దట్ ఆబ్జెక్ట్ వరల్డ్ ఆఫ్ సినామినా అంటే ఏమిందండి సినిమినా నేను ఏం లైక్ చేస్తారు ఏది పట్టుకుంటారు సినిమా తెర మీద ఉండే ఏ దొమ్మని పట్టుకుంటారు అది అబ్జెక్ట్స్ కావాలి అబ్జెక్ట్స్ అయితే పట్టుకోవచ్చు అది సినిమామినా అండి అలా కనపడతా అయిపోతూ ఉంటారు హోల్ లైఫ్ ఈజ్ లైక్ దాట్ హోల్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్ సో సన్ ఈజ్ అమినా ఫాదర్ ఈజ్ అామినా అది ఈజ్ అామినా దీంట్లో పట్టుకునేది ఏముంది కాబట్టి ఆ రకమైన సూక్ష్మ దృష్టి ఉంటే ఈ ప్రశ్న రాదు మైండ్ క్రూడ్గా ఉండి జగత్ అంటే ఇంకో పదార్థాలు ఎందుకండి రాయి ఉందే ఇంత బండరాయి ఇది చైతన్యం నుంచి గుర్తులే ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న వేస్తారు అది అది బండరాయిలా కనపడుతుంది అది బండరాయి ఏం కాదు అదే ఇట్ ఎనర్జీ పార్టికల్స్ అవన్నీ పార్టికల్కి మాస్ ఉందా ఇంకా తేల్చలేదు ఇంకా తేల్చలేదు ఇంకా దే హర్ నాట్ డిసైడ్ ఎందుకంటే వాట్ ఈజ్ హిట్ దస్ కంట్రిబ్యూట్స్ టు ది మాస్ దాని రహస్యం ఏంటంటే మీకు మాస్ అంటే ఏంటి మీరు నొక్కితే అది రెసిస్ట్ చేసుకోండి అంతే కదా నొక్కితే రెసిస్ట్ చేసుకుంది అదే కదా మాస్ అంటే నొక్కినప్పుడు అలా వెళ్ళిపోతానే ఉందనుకోండి అక్కడ ఏం లేదనమాట ఆబ్జెక్ట్ లేదు నొక్కితే రెసిస్ట్ చేస్తే ఆబ్జెక్ట్ ఉంది అంతే కదా అవునా ఈ నొక్కితే రెసిస్ట్ చేసి ఇది మీరేమనుకుంటున్నారంటే అక్కడ ఏదో మ్యాథర్ని రెసిస్ట్ చేసుకోండి అనుకుంటున్నారు It is not the matter which resists. But then what is it that resists? It is the movement of electrons. Electrons cloud untold. Electrons are also not particles. They are a cloud. Cloud on any kind of particles in our own cloud on any kind. So electron cloud untolde, they resists. It's the field, energy. Energy field, it resists. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మ్యాగ్నెట్ ని సౌత్ పోల్ని సౌత్ పోల్ దగ్గరికి తీసుకెళ్తే దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఏమవుతుంది దగ్గర తీసుకెళ్లలేరు బలంగా పోషిస్తా ఉంది ఈ ఫీల్డ్ హెవీగా హెవీగా ఫీల్ అవుతారు ఎందుకని ఫీల్డ్ అది సిందర్ ఫీల్డ్ ఇక్కడ ఎలా నొక్కితే నొక్కబడుతోంది హెవీగా ఫీల్ అవుతున్నాం చూడండి దట్ ఈజ్ ద ఫీల్డ్ అక్కడ మ్యాటర్ అని మీరు భ్రమ అంతే కాబట్టి దర్ ఈజ్ నో కాబట్టి ఆ క్రూడ్ బుద్ధితో చూసినప్పుడు అలా అనిపిస్తుంది అన్నారు వాడు అలా చూసి ఇంత స్థూలమైన వస్తువు ఆ చైతన్యం నుంచి ఎలా పుట్టింది అని ప్రశ్న వేసింది ప్రశ్న అర్థమైంది కదా నీ సమాధానం చూడం ప్రశ్న తెలుసుకోవాలి సో ప్రశ్న బాగా తెలిస్తే సమాధానం దొరుకుతుంది ఎందువల్ల ఎందుకంటే ప్రశ్నలో సమాధానం ఉంటుంది కనుక తర్వాత జీవితంలో మీరు ప్రశ్నలో సమాధానం వెతికి అలవాటు మీరు చేసుకుంటే మీకు జీవితం అనే పసిల్లో సాల్వ్ అయిపోతుంది మీరు ప్రశ్న ఇక్కడ సమాధానం అక్కడ అని మీరు అలాగే రెండు డిఫరెంట్ లోకస్సుల్లో పెట్టు కూర్చుంటే అది ఎప్పుడూ సాల్వ్ కాదు కాబట్టి ప్రశ్నలో ఉంటుంది సమాధానం అంటే అతను ప్రశ్నను బాగా బలం చేసి బాగా వ్యాఖ్యానం చేస్తారు అంతేతనే మనకి ఫిలాసఫీలో ప్రశ్నోపనిషత్తు ఉంది ఆ ఉపనిషత్తు యొక్క సారము అంటే ప్రశ్నే ప్రశ్నలోనే సారం ఉంటుంది ఆ ప్రశ్నకి చెప్పి సమాధానంలో సారం అలాగా ఉంటుంది బట్ ప్రశ్నలో సారం ఉంటుంది వాటేమయ్యని ప్రశ్న వేసుకున్నాడు అంటే ఎవరో అన్నారు ఏం వేసుకుంటారు ప్రశ్న ఎందుకు ఉపయోగం లేని ప్రశ్న అదే అలా కాదు ఉపయోగం లేని ప్రశ్నే కాదు ఆ ప్రశ్నలో ఒక శక్తి ఉన్నది నిజానికి ఆ ప్రశ్నను మీరు సాధనగా తీర్చిదిద్దుకుంటే ఈ విల్ గెట్ ఐ సొల్యూషన్ అవుతుంది వాటేమయ్యి అని ప్రశ్న వేసుకున్నాడు అంటే ఐ ఆమ్ సంథింగ్ అనే అజ్ఞానం నుంచి బయటపడ్డాడంటారా లేదంటారా ఇప్పుడు వాటేమైనా ప్రశ్న వేసుకున్నవాడు ఆయన ఫాదర్ ఆయన బ్రదర్ ఆయన మదర్ ఆయన సిస్టర్ అనే అధ్యయనం నుంచి బయటపడ్డట్ట అట్లీస్ట్ టెంపరీగా బయటపడ్డా లేదా ఇంకా హీఈ్ ఆల్రెడీ ప్రోగ్రెసింగ్ హీ ఈజ్ నాట్ ఈజీ వాట్ వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి వాడు వెళ్ళి క్లబ్లోకి వచ్చిన టేకాట ఆడగలడా అలాగ అలాగే ప్రశ్న వేసుకున్నవాడు అవన్నీ చేస్తాడా చేయడు అసలు సంస్కారం అంత గొప్ప సంస్కారం వచ్చేసిందో చూడండి వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ప్రశ్నలు వేసుకున్నవాడు అజ్ఞాన అజ్ఞానంతో ప్రాకృత జనుడు జీవించినట్లు జీవించలే ఇది పంచిలాసఫ సో ఫిలాసఫీ అంటే అర్థం ఏంటండి ఫిలా అంటే లవ్ సోఫీ అంటే నాలెడ్జ్ ఫిలాసఫీ అంటే లవ్ ఫర్ నాలెడ్జ్ అండ్ అర్థం అనివే టు ది పాయింట్ ఈ ఇంత స్థూలమైన జగత్తు అంత సూక్ష్మమైన ఆత్మతత్వం నుంచి ఎలా పుడుతోంది ఇేత దృష్టాంతేన భూయ ఏవమా భగవాన్ విజ్ఞాపత్విటీ కాబట్టి ఈ విషయాన్ని మీరు మళ్ళీ మాకు వివరించి చెప్పాలి వివరించి చెప్పడం ఏంటంటే చెప్పాక ఇప్పుడే సూక్ష్మమైన అణిమ సూక్ష్మమైన ఆత్మ నుండి స్థూల జగత్తు పుడుతుందని చెప్పాం కదా నుడుగు ఎప్పుడైనా ఉంది అంటే దృష్టాంతంతో చెప్పండి అది మాకు మనస్సుకి పచ్చి ఇట్లా మీరు చెప్పింది విన్నా అర్థమైంది కానీ అర్థం కాల దృష్టాంతం ఏమైనా చెప్తే అది ఆకలింపు చేసుకుంటూ వీలుగా ఉంటుంది దృష్టాంతైన భగవాన్ విజ్ఞాపత్ తోమ్యేతి హోవా చెప్పి తండ్రి తండ్రి అంటే గురువే తండ్రి కనుక సరే నాయన తాస్తో మళ్లీ చెప్తాను అని అన్నారు తర్వాత చెప్పు ఉండొచ్చు భోజనోది అయిన తర్వాత అప్పుడే చెప్పు అది పాయింట్ కాదు మొత్తానికి కాన్సిక్వెన్స్ ది క్వశ్చన్ హీ గేవ్ ఏ రిప్లై ఏకాదశ ఖండ గుడ్ ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్ అంటే అభిప్రాయం ఏంటంటే ఇంకా సోమవారం ఉపనిషత్ క్లాసులు సస్పెండ్ చేయదగ్గ ప్రోగ్రెస్ అనమాట చూస్తాను ఎందుకంటే ఇంక మిగిలిన ఖండలు ఏదైతే సమాచారం చూసి ఏదైనా పెద్ద డిఫికల్ట్ ఖండ వచ్చిందండి మళ్ళీ ఆగిపోయే తర్వాత టబులు పడకూడదు నేను జూలై ఇరవై అవుట్ స్టేషన్ వెళ్తా మీకు ఇదిగే సూచింగ్ చెప్తున్నా మీరేమైనా ప్లాన్ చేసుకుంటే తెలుసుకోండి ట్వంటీ ఫోర్త్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తా ట్వంటీ నైన్త్ ఐ బ్యాక్ అంటే ట్వంటీ నైన్త్ క్లాస్ పెట్టుకోవచ్చు అమ్మా ట్వంటీ ఫోర్త్ ఆదివారం అయింది నేను అది కూడా మీకు చెప్తున్నాను సో ట్వంటీ ఆదివారం నాడు వెళ్ళి ట్వంటీ నైన్త్ వాపస్ వస్తున్నాం తర్వాత ద్వాదశ అండా ఉందాగ్రోధ ఫలం అత ఆహరా భిన్న పశ్యసీ అన్నీయ ఇవేమాగవ ఆకామంగా మత్ర పశ్యసీతి నంచవ ఇది దృష్టాంతం సో అత నిధఫలం ఆహార అత అస్మాత్ ఎదురుకుండగా మర్రి చెట్టు ఉంటుంది అడవి కదా అంటే గురుకులంలో చెట్లు జామంతులు ఎక్కువ ఉంటాయి చెట్టు దాని మర్రి చెట్టుని నిగ్రోధము అంటారు ఎందుకంటే ఈ మర్రి చెట్టు ఎక్కంటే ఊర్ఘం అంటే పైకి ఇది కిందకి పెరుగుతుంది మామూలుగా వ్రేళ్లు పాతుకుని చెట్టు పైకి పెరుగుతుంటాయి ఈ పైకి పెరిగిది అలాగే పెరుగుతుంది ఓడలు కిందకి పెరుగుతుంది ఓడలు పెరిగి అవి మళ్ళీ భూమిలో పాతుకుంటాయి పాటుకుని అలాగే కిందకి పెరుగుతూ ఉంటుంది డౌన్వర్డ్ మూవ్మెంట్ దిండి హార్జాంటల్ మూవ్మెంట్ అండ్ డౌన్వర్డ్ మూవ్మెంట్ ముఖ్యంగా డౌన్వర్డ్ మూవ్మెంట్ దాన్ని బట్టి హార్జాంటల్ మూవ్మెంట్ వస్తుంది ఆ తర్వాత వెర్టికల్ మూవ్మెంట్ వస్తుంది కాబట్టి దానికి నియక్ రోధ రోధ అంటే పెరగడం రోహం అంటే అనుకుని ఉంచుతాం కదా రోహ రోధానో నియక్ అంటే క్రిందకి పెరుగుతుంది కనుక మర్రి చెట్టుకి నిగ్రోధము అని పేరు దానికి పళ్ళు ఉంటాయి నిగ్రోధ ఫలం అంటుంట పళ్ళు చాలా ఉంటాయి ఈ కథ విరిగేనే ఉంటారు ఒక ఆయన మధ్యాహ్నం కట్టుకున్న బాటసార్ అన్నం మూట కట్టుకుని వెళ్ళాడు పన్నెండు అయితే ఓ చెరువు చూసుకుని ఆ చెరువు గట్టిన మర్రి చెట్టు కింద కూర్చుని ఈ చెట్టు కింద మూట ఉత్తి అదంతా కలుపునండి అర్థం చేసి ఆ మంచినీళ్ళు కాగా ఆ చెట్టు కింద పొడుకుని నిద్రపడారు ఇలా పొడక్కులో ఉన్న చూస్తే చెట్టు మర్రి చెట్టును చిన్న చిన్న కాయలు కనపడ్డాయి ఆ పక్కకు చూశాడు పక్కకు చూస్తే అక్కడ పుచ్చకాయ పాడు ఉన్నది పుచ్చకాయ పేడ ఉన్నది పుచ్చకాయ అదే గుమ్మడికాయ సో పిచ్చి గుమ్మడికాయ అంటే అడవి గుమ్మడికాయ అనమాట పనికి రాకపోవచ్చు అదేమో ఆ పాదు ఆ తేగ ఎలా ఉంటుంది కెనాట్ స్టాండ్ బైక్ చేయాలి దానికి అసలు బలమైన ఉంటుంది అలా నేరమే పడిపోతూ ఉంటుంది కొంచెం పైకి వస్తే పడిపోతుంది దానికి ఇంట గుమ్మడతాం ఆయన ఉంటాడు సృష్టి మూర్ఖపు సృష్టి ఈ తేగకి చిన్న చిన్న పళ్ళు ఉండాలి ఈ చెట్టుకి గుమ్మడికాయ ఉండాలి మొయగల్ బలంగానం అది అడుగుకుని అడుగుతున్నాడు ఇంత పెద్దలు ఎప్పుడైనా వస్తేస్తుంది నిద్ర వచ్చినట్టుగా ఇళ్ళ వచ్చిన వాడికి ఈ నాలుగో ఐదో కాయలు కలపడ్డా చేతి అప్పుడు అప్పుడు అమ్మవారి ఎంత కరుణా వెళ్ళి ఆ కాయలే అక్కడ చిన్నపిల్ని ఇక్కడ ఉంటే నేను కత్తరైపోయింది వెళ్ళి చచ్చిపోయి వెళ్ళి భగవంతుడు నిజంగా కరుణామే మరి చెట్టు కింద వెళ్ళి కూర్చోవచ్చు పేద కన్నా కూర్చుంటారు మరి చెట్టుకిందే కూర్చోవాలి కూర్చున్నాడు కాయలు ఎత్తి వాళ్ళ ఏమీ పర్వాలేదు రాగి చెట్టు మర్రి చెట్టు ఏమీ పర్వాలేదు అది నేడని స్థాయి నెత్తి మీద పడి కొబ్బరి చెట్టు ఉంది నేడా ఉండదు అది దాని కింద అడుగు కూర్చోడు కూర్చోడు కొబ్బరి చెట్టు కింద కూర్చుంటాడు అని ఊరుకుంటారు నేడో ఉండదు అండి నేడ రాదు ఇద్దరు కూర్చున్నాడు అక్కడ అది రతికి పడ్డది కాబట్టి ఏదో కాబట్టి మర్రి చెట్టు రాగి చెట్టు భగవంతుడు మన కోసమే పెట్టాడు సో ఈశ్వరన్ సృష్టిలో అలాగంటే ఒక రూల్ ఇన్బిల్ట్ రూల్స్ ఉన్నాయన్నట్టు నాకు అనిపిస్తుంది ఒక ఆయన అన్నారు నా దగ్గరికి వచ్చి మిల్క్ నాన్ వెజిటేరియన్ అవుతుందన్నారు అంటే నేనన్నాను డోంట్ సేరా మన హిందూ ధర్మంలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వ్యవస్థ లేదు అలా లేదు హింస అహింస ఉంది కానీ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లేదు సత్వాహారము తాత్విక రాజస తామస హింస అహింస అలా ఉన్నాయో చెప్పిస్తే ఫుడ్ లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని లేదు కాబట్టి నువ్వు టెక్నికల్లీ యూమెస్ ఏ కౌ మిల్క్ ఈజ్ నాన్ వెజిటేరియన్ ఎందుకంటే పశువు నుంచి వచ్చిందని నువ్వు అనొచ్చు బట్ వీ డోంట్ ఆప్సింగ్ మా దృష్టి ఏమిటంటే పరమేశ్వరుడు ఆహారాన్ని మానవుల కోసం నిర్మించాడు కాబట్టి పశుప పాలు చెట్టు చామల నుంచి వచ్చే ఆహారం ఈజ్ వెజిటేరియన్ ఫర్ హ్యూమన్ బీన్స్ ఫర్ టైగర్ లేడుని చంపి తినడం దాని వెజిటేరియన్ ఫుడ్ కింద లెక్క దానికి మళ్ళీ నాన్ వెజ్ వెజ్ డిజైన్ లేదు అది గెడ్డి అది వెజిటేరియన్ ఫుడ్ కింద లెక్క దానికి క్యానయిన్ టీత్ ఉంటాయి అలాగా ఒక దాని మెడలోకి దిగి విధంగా తీర్తు ఉంటాయి హైదర్కి సింహానికి కూడా ఒక పశువు పడిందంటే ఆ మెడలో విచ్చిం ఉంటాయి మనకి క్యానయిన్ టీత్ ఉండవు మనకి గ్రైండింగ్ టీత్ ఉంటుంది కాబట్టి మాంసాన్ని పరిచే టీత్ మనకుండవు అంతేకాని మాంసాన్ని వీళ్ళు బాగా ఆహారాన్ని పోండి చేసి చేసి చేసి వీళ్ళు మాంసం కొంటూ ఉంటారు ఇక్కడ లేదా మొక్కలు మొక్కల కింద ముగ్గ ముద్ద కింద కొట్టి కొట్టి కొట్టి కొట్టి తీసుకొస్తారు ఎందుకంటే దాన్ని ఆ మొక్క కింద వీడు నవ్వలేడు దాన్ని దాంట్లో పొన్నం గ్రైండింగ్ టీత్ ఉంటాయి అంటే చపాతీలకి వాటికి ఉపయోగపడే టీతే కానీ మాంసానికి పనికిరాదు అందుకే మాంసాన్ని కూడా వీడు గ్రైండ్ చేసి బయట గ్రైండ్ చేసి తీసుకొచ్చి సో మనిషి కోసమే సృష్టించాడు పోషను మనిషి కోసం పశువులను సృష్టించాడు పశువులను గడ్డి కోసం పశువుల కోసం గడ్డిని సృష్టించాడు పరమేశ్వరుడు అలా సృష్టి అలా ఉంది మన కోసం ఔషధం సృష్టించబడ్డాడు పశువుల పాలు ఆవు పాలు కూడా మనిషి కోసం సృష్టించారు ఎందుకంటే అడా బిఫోర్ టీన్ దూడకి కావలసిన పాలకంటే పది రెట్లు ఎక్కువ పాలు ఉంటాయి దాన్ని దూడకి శాతం పాలు తీసుకుంటాయి మిగతా పాలు మనం తీసుకోవచ్చు దూడకి వదిలిపెట్టేసి మీరు రీతం కనిషింది దూడ కూడా కొద్ది రోజులే తాగుతున్న తర్వాత గడ్డిని కూడా ఇక్కడ అంటే ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద కౌ దూడకి పళ్ళు వచ్చిన తర్వాత కనుక రైతులు వదిలిపెట్టరు దాన్ని పాలు తాగడానికి వదిలిపెట్టరు ఎందుకంటే ద కౌ విల్ ది హర్ట్ దూడకి పళ్ళు వచ్చాక పాలు తాగనివ్వకూడదు కౌకి అది హాని కలుగుతుంది అండ్ మీరు పాలు పెండలేదనుకోండి కౌకి మళ్ళీ హాని కలుగుతుంది కాబట్టి సృష్టిలో భాగంగా అడ్డ ఉన్నట్లయితే పశువుకి ఆ పశువు యొక్క మిల్క్ ని మనము స్వీకరించవచ్చు అని అది సృష్టి అలా ఉండదు కాబట్టి అది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇస్ నాట్ ది ఇష్యూ మిల్క్ ఈజ్ యాక్సెప్టెడ్ మిల్క్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫుడ్ ఇన్ వేదిక్ కల్చర్ అని నేనేదో సమాధానం చెప్పాను ఎనివే సో ది పాయింట్ ఈస్ నియర్ గ్రోథర్ చదే పరమేశ్వరుని సృష్టి ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటుంది దాంట్లో ఇంటర్సెక్షన్ ఉండదు మన చూపులో ఇంటర్సెక్షన్ ఉంది నిగ్రోధ ఫలం ఆ చెట్టులో ఉన్నది ఆ మర్రి పండు పండుగ మర్రి పండులే పక్షులు తింటాయి మర్రి పండు మనం నేను ఒకసారి మర్రి పండు రుచూశాను ఈ పఠాలన్నీ జరిగినదిట ఆ మర్రి చెట్టు కనపడి పండు కనపడితే అసలు ఏమిటి దాని టేస్ట్ ఏమిటంటే అది ఇట్ హ్యాస్ సమ్ టేస్ట్ ఇన్ ఇట్ ఇట్ ఇల్ నాట్ బెట్టర్ సమ్ టేస్ట్ బట్ యూ డోంట్ లైక్ ఇట్ కొంచెం రివర్షన్ కూడా ఉండొచ్చు పక్షులకి పర్ఫెక్ట్గా ఉంది సో నిద్రోధ ఫలం అత ఆహార తీసుకురామన్నాడు గురువు గారు వీడు కరిగేస్తుంది నిగ్రోధ ఫలాన్ని తీసుకొచ్చారు ఇదం భగవహ ఇది అయ్యా గురువు గారు ఇదిగో నిద్రోధ ఫలం ధిన్ధి దాన్ని పక్క పగలకొట్టు పగలగొట్టంటే శుద్ధితో అక్కర్ రాదు దాన్ని ఉంటే దాన్ని వెరపి పగలగొట్టాన్ని ధేదించు అంటే శపరేట్ విడింపెయిట్లా చేయి మహాభాగ్యం నుండి ఇలా నొక్కి పోయింది భిన్నం భగవ ఇది విడిపోయింది మత్ర పశ్యతీతి లోపల నువ్వేం కనపడుతోంది రాదే కన్నాడు ఆ గుంజు అది తీసేస్తే చిన్న చిన్న గింజల కింద ఉంటుంది మర్రి గింజ మరి పండు లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి అదే అంటారు కూడా ఇవ అత్యంత సూక్ష్మంగా కణముల ఉన్నాయి కణములు కొంచెం ఉంటుంది సైజు కణం కనపడదు కదా అంతే ఇవ అన్య ఇవ కణముల్లాగా ఉన్నాయండి ఇనాహ దానాహింజలు భగవహ చాలా చిన్నవిగా ఉన్నాయి అని అన్నాడు ఆ అంగ అంగ అంటే అది ఆ గింజ నుంచి చెట్టు వస్తుంది అన్ని గింజలు కలిపి ఒక చెట్టు దాడడం కాదు ఒక్కొక్క గింజకు ఒక్కొక్క చెట్టు దాంతో అన్ని గింజలు ఉన్నాయి అది కొన్ని మిలియన్స్ ఆఫ్ గింజలను సృష్టిస్తుంది ఏవో కొన్ని గింజలున్నా చెట్లు కింద మారతాయని అధికారులు అనేదే ఒక గింజ తీసుకోమన్నాడు సెపరేట్ చే అవసరం అయితే వాష్ కూడా చేసుకో ఒక గంజ క్లియర్ కట్ గా ఒక గింజ జామ పండు మీరు తిన్నాలనుకోండి గింజ క్లియర్ గా ఉంటుంది పంటికి నొప్పి కూడా పుడుతుంది క్లియర్ గా గంజ ఉంటుంది అలాగే మర్రి గింజ అది జామ గింజ కంటే చిన్నదిగా ఉంటుంది అది తీసుకోమం తీసుకున్నది ఏకామ్ ఆకామ్ ఏకామ్ గింజలన్నింటిలో ఒకటి తీసుకోవాలి ఎందుకంటే ఆ గుండె నుంచి వచ్చిన చెట్టు కాబట్టి ఆ చెట్టు యొక్క మూలం పైనున్న పెంకు కాదండి పెంకు నుంచి వస్తుంది చెట్టు పెంకుని పగలగొట్టుకునే చెట్టు వస్తుంది చిగురు అంకురా వస్తుంది పెంకు ఉరికే ప్రొటెక్షన్ దాని సారం లోపల ఉంటుంది కాబట్టి లోపల చూడాలి చూడటం కోసం మొదలుపొడుతూ చూడొచ్చు మొదలుపొడుతుంది అది వాళ్ళ పాపం మైక్రోస్కోప్ లో ఉన్నాయి ఆ మహర్షులకి ఏదో అలాగే ఉన్న సమాచారం తోటి అలాగే ఎక్స్పెరిమెంట్ చేసుకుని దాని నుంచి కంక్లూషన్స్ అంటే భిన్నా భగవహ ఇది ధానా అంటే గింజ స్త్రీలింగిన్నా సో ఈ గింజ పగిలిందండి అన్నారు పగిలింది ఓకే కిమత్ర పశ్యసీ దాని లోపల నీకేం కనపడుతుందని అడిగారు ఇంకా నా వల్ల కాదండి బాబు నాకింజన పశ్చిం నాకు ఇంత లోపల ఇంకా లోపల చూస్తాడు మైక్రోస్కోప్ ఉంటే ఏమన్నా చూడాలి కానీ ఇంకా లోపల చూసి అది చూస్తారండి कर्तुम येत प्रत्यक्षीकसी अस्म फलमे फलमेक यदि कर्तुम एक प्रत्यक्षीकर्सी अंटे अत्य सूक्ष्म स्थूलमेला को నువ్వు అటువంటి కోరిక వేసుకుంటే ఓ పండు తీసుకురావాలి నేను ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఏమి కలుగుతుంది మావిడి పండు మీరు చూడండి బంగిని పిల్లి మావిడి పండు చూడండి ఎప్పుడైనా మావిడి పండు చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంత పండు ఉంటుంది ఆ పండు చెడు ఎలా ఉంటుందండి ఎంత సన్నగా పొడుగ్గా ఉంటుంది చాలా ముత్తుకుంటే విరిగిపోతుంది మీరు ఇలా ఉంచితే విరిగిపోతుంది కూడా చాలా బ్రిటిన్గా ఉంటుంది సన్నగా ఉంటుంది లోపల ఏంటంటే రసము అది ఉండదు ఇంకేదో ఉంటుంది మా తొడిగి కొంచెం పొడుగ్గా ఉంటుంది ఇప్పుడు ఈ పళ్ళు పుట్టినప్పుడు ఏమిటది చిన్న పువ్వు దాని చిన్న పిండి అంటారు మన ఆ పిండికి చెట్టుకి మధ్యలో లింక్ అయ్యండి ఈ తొడిగా ఈ పిండి పెరిగి పెద్దగా ఇంత కండైంది అదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆ తొడిమిలోంచి వచ్చింది నేను ఒకసారి ఆ తొడిమిని తీసి వెదీసి చూసాను ఏమి ఏం కనపడుతున్నా ఆ తొడిమి ఎవరో పెట్టుకోండి వదలుగా ఉండదు వేదిక ఉండదు సెల్లులో ఫైబర్ తప్పించే ఉండదు మరీ బ్రిటిల్గా ఉంటుంది ఆ తొడిమిలోంచి ఆ చెట్టు యొక్క సారము ఈ పండులోకి ఎలా వచ్చింది ఆశ్చర్యం కొబ్బరికాయ కూడా అంతే కొబ్బరికాయ ముచ్చి కంటారు చూడండి దాన్ని చూస్తే ఫైబర్స్లో ఉంటుంది అది ఆ ఫైబర్స్ లోంచి రసం ఈ కొబ్బరికాయలోకి వస్తుంది అంటే దాని రహస్యం ఏంటంటే లైఫ్ లైఫ్ వస్తుంది అక్కడ ఆ రసం అలా ప్రవహించి దీంట్లో పడదు లైఫ్ కమ్స్ ఇట్ ఈస్ ద లింక్ ఫార్ ది లైఫ్లెక్ట్ ఇన్ దట్ అందులో లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది లైఫ్ రిఫ్లెక్ట్ అయిందో ఇట్ ఫిక్స్ పంచభూతాలను తనలోకి తెచ్చుకుంటుంది అలా ఆర్గనైజ్ చేసుకుంటుంది ఆ పిల్లి అలాగ లైఫ్ కనెక్షన్ తోటి ఆ లైఫ్ యొక్క ఆ తెలుగు ద్వారా లైఫ్ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా జరిగి పెద్ద ఫస్ట్ క్లాస్ పండు తయారవుతుంది ఇది ఆలోచించగ విషయం సో ఈ ఈ పండు తీసుకురా ఏకం ఎదురు ఒక్కొక్కటి తీసుకురా తీసుకుంటారు ఆ శిష్యుడు అలాగే చకారా అంటే లిఫ్ట్ శిష్యుడు అదే విధంగా చేశాడు ఎందుకంటే అది అభ్యాసం వస్తుంది క్రూ క్రూ వచ్చి చోక్ చోక్పుహు అలాంటిది అవుతుంది చోక్కుహు కాకుండా రివర్స్ అవుతుంది కోష్టుహు సూత్రం కాదు కిందృత్యయాంతశ అని ఏదో అలాంటిది ఏదో ఉంటుంది రివర్స్ అవుతుంది అది చకార ఉపహృతం ఫలమితి దర్శితవంతం ప్రతడు అలాగే చేశాడు సహా తథా చెతారా అలాగే చేసి హే భగవ ఇదం ఫలం ఉపహృతం దిగో నుండి పూజనీయ ఈ ఫలమును తీసుకొచ్చాను దిగో అని చూపించారు ఇది దర్శితవంతం అని చూపించిన శిష్యుని ఉద్దేశించి ప్రత్యాహ బదులు పలుకుతున్నాడు ఆచార్యుడు కానీ ఫలం భిన్ అప్పని పగలకొస్తాడు భిన్నమి ఇతర ఇతర అంటే రెండవ వాడు అంటే శిష్యుడు పగలకొచ్చాడు పగలకొట్టు భిన్నం పళ్ళుందండి ఏం చెప్పాడు తమాహ పితమ్యసీ అప్పుడు ఆ తండ్రి ఆ శిష్యుని తోటి కొడుకే శిష్యుడు కిమత్ర దాంతో నీకేం కనపడుతోంది అని అడిగాడు కుక్త ఆహా ఆ విధముగా పలుకబడిన వాడై ఆహా మళ్ళీ శిష్యుడు సమాధానం చెప్తున్నారు అన్యూ బీజాన్ని పశ్చామి అంటే ఓ పూజనీయ ఈ బీజములు అనుతరాక్కిలి సూక్ష్మమైనది ఇమా ధానా బీజములు ధానా స్త్రీలింగం బీజాన్ని అపోషకలింగం అర్థం ఒకట సో ఈ బీజములు చాలా సూక్ష్మంగా ఉన్నాయి ఇవి నాకు కనబడుతున్నాయి నేను వాటిని చూసుకున్నాను పశ్చామి భగవ ఇది ఆకాంధానాం ఏకాంధాం అంగ హింధీ ఈ గింజలలో హే వత్స ఒక గింజని పగలబడు పూర్వం రైతులు ఈ పంటలో కొన్ని కొన్ని విత్తనాలు అయితే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండేవారు రైతులు ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులని పరాధీనపు బతుకుల మార్చేసింది వీడు రైతుకి విత్తనాలు నేను చిన్నప్పుడు నేను వ్యవసాయ గ్రామం నుంచే వచ్చాను చిన్నప్పుడు ప్రతి రైతు దగ్గర విత్తనాలు సిద్దంగా ఉండేది ఆ మూట వేరే చిన్న మూట విత్తనాల మూట వాడు నానపోసుకునేవాడు రాత్రి నానపోసేవాడు అక్కడ చే దీన్ని సిద్దమైన నారుమడి అంటాం నారుమడికి దున్నడం అది సిద్ధమైన వెంటనే రాత్రి నానకొస్తాడు నీళ్లలో మొన్నటి బుద్ధిని చలేస్తాను తీసుకెళ్లి అయిపోయిందంటే హీజ్ హీఈ్ రెడీ అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ సిస్టమ్ను డిస్ట్రాయ్ చేసేసింది ప్రభుత్వం డిస్ట్రాయ్ చేసిందో మరి మల్టీనేషనల్స్ చేశారో మొత్తం అందరూ కలిసి చేశారు నాకేమనిపిస్తుందంటే ప్రభుత్వం ప్రవేశించి వ్యవసాయాన్ని కాంప్లికేట్ చేసిందా ఎందుకంటే ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టింది అంతకుముందు ఫారెస్ట్ ను చక్కగా ఉండేవి ప్రజలే రక్షించింది వారి ఫారెస్ట్ ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చదివితే ఆశ్చర్యపోయాను ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ సిస్టమాటిక్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ ని ఎలా డిస్ట్రా చేయాలి కాంట్రాక్టర్స్ ని పెట్టి రేంజర్స్ ని పెట్టి ఫారెస్ట్ ను డిస్ట్రాయ్ చేసి ఫారెస్ట్ పీపుల్ ను అక్కడి నుంచి కరివేసి వాళ్ళకి ఆహారం లేకుండా వాళ్ళకి బతుకు లేకుండా చేసి ఫారెస్ట్ను డిస్ట్రాయ్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేసింది అని ఒక రిపోర్ట్ ఉంది దాన్ని బట్టి నేను అనుకుంటున్నా అలాగే మధ్య ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇట్ సిస్టమటైజెస్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ చీప్ లిక్కర్ విచ్ వెరీ హార్మ్ఫుల్ టు ది బాడీ ఆ పని జాగ్రత్తగా చేస్తుంది ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇదే ఎక్స్ట్రా ప్రొవేషన్ చేసినట్లయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమాటిక్ గా అగ్రికల్చర్ ని డిస్ట్రాయ్ చేస్తారు దట్ ఈస్ లాట్ దూ సో ఈ రైతుకి దురాశని కలిగించి వాడిని పరాధీనపు బతుకు రైతు మొక్క వాడు విత్తనం వేసుకోవాలంటే ప్రభుత్వం విత్తనం ఇస్తే కానీ వేసుకోవడానికి వీలు ఏపీ యాగ్రో సీడ్స్ కార్పొరేషన్ ఏపీ కార్పొరేషన్స్ బతుకు మీరు ఎదుగుదా ఏపీ లెదర్ లిద్క్యాప్ అని అవుతుండదు చెప్పులు అమ్మడానికి ప్రభుత్వం తయారు అల్ ఇంటికాసేశారు అలాగే ఏపీ కార్పొరేషన్ అంటే అది ఎందుకు పనికిరాదు ఈ ఏపీ సీట్స్ వాడు సీట్స్ సప్లై చేస్తారా వీళ్ళకి ఎవరు దూరా ఏవో పది సీట్స్ పెట్టు కూర్చుంటాడో ఎవరికో హోడ్ ఇచ్చే ఉంటారు అయితే రిజర్వేషన్స్ వాళ్ళకి ఇస్తా ఉంటారు ఏదో పొలిటికల్ డ్రామా చేస్తారు ఆ సీట్స్ కావాల్సిన ఎవరు వీళ్ళేమో దేడికేం డిపెండెంట్ అపాన్ ఈ లోపల ప్రైవేట్ ఆపరేటర్స్ వీళ్ళు కలిసి మొన్న శాండ్తో వచ్చి సీడ్స్ ఇస్తారంటే అదిగో మొన్న మా మల్టీనేషనల్ వాళ్ళ వాళ్ళు పటకపోతున్నారని దాంట్లో కొంత ట్రూత్ ఉండొచ్చు వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్ దాంట్లో మంచి ఏమిటి చెడేవిటీ ఎవరిలోనే వాళ్ళు ఉంటే ఉండొచ్చు మామూలుగా సామాన్య మానవుడికి తెలియదు ఇట్ హైలీ కాంప్లెక్స్ ఆ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసిన తర్వాత జెనెటిక్స్ అంతా చెడిపోయింది వెరీ కాంప్లెక్స్ ఇప్పుడు రైతు దురాశాపరుడు అయిపోయాడు వాడి దురాస వాణ్ణే హీన స్థితికి గెంపేసింది రైతు ఎప్పుడైతే దురాశలోకి వెళ్లిపోతాడో వాడు నాశనం సో వరి చేయాలనేమో చేపల మార్చేసి నాశనం అయిపోయారు సార్ అన్ని నెల్లూరు జిల్లా చల్లపల్లి మొదలైన గ్రామాల కోరసీమలో నాశనం అయిపోయారు వన్స్ ఫర్ ఆల్ దేర్ డిస్ట్రా వాళ్ళకి ఇప్పుడు తాగునీరు లేదు ట్యాంకర్లో రావాలి తాగునీరు ఈ చేపల చెరువుల పుణ్యమాని కాబట్టి వెరీ అన్ఫార్చునేట్ ఎనివే ఈ గింజలలో అసాం ధానానం ఏకాం అందాము ఏకాం ధానాం అంగహే వత్సీత ఆహాత్స ఈ ధానాలన్నీ ఉన్నాయి బింగలు అనేక ఉన్నాయి ఒక్కటి తీసుకోసం ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకుని దాన్ని నుండి పగలకొచ్చాడు భిన్నా భగవ ఇది వాడు పగలు కొట్టాడు కొంచెం కాషస్గా పగలు కొట్టాల్సి ఉంటుంది ఆ పని వాడు ధానా ఇది ఏకవచనం బహువచనం కాదు పక్కన తస్యాం ఉంది కదా విసరుకుంటే ధానాస్తస్యామని అవుతుంది ధానా తస్యాం సరే మీ గింజ పగలగొట్టడాకొట్ట సరే గింజ పగిలినట్లయితే ఇప్పుడు ఏం చేయాలి తస్యాం భిన్నాయా దాంట్లో ఆ పగిలిన గింజలో నువ్వేం చూశావు ఆహా అలా తండ్రి చెప్పినప్పుడు ఆ శిష్యుడు సమాధానం చెప్తున్నాడు నకించన పశ్యామి భగవీ పూజనీయ భగవ అంటే సంబోధన వైదిక ప్రయోగం లౌకిక ప్రయోగం భగవన్ అని ఉంటుంది మీరు చూశారు కదండి శబ్దం ధీమాన్ శబ్దం చూశారా కింద ఇంటి భగవాన్ ఇచ్చాయ ధీమాన్ అని ఎలా హే ీమన్ అని అలాగే హే భగవన్ కానీ వైదిక ప్రయోగం హే భగవ అధీ భగవ అధీ భగవ అంటే చైత్రయంలో చెప్పారు ఎందుకు మళ్ళీ గుర్తొచ్చి చెప్తున్నాను హే పూజనీయ అధీహి అంటే చదువుకోండి అని అర్థం మీరు చదువుకోండి ఆయన చదువుకుంటే వాళ్ళకేమిటి ఉపయోగం మీరు చదువుకోండి మీరు చదువుకుంటే మాకు కూడా వస్తుంది అర్థం అధిహి అంటే మహ్యం స్మర మీరు ఆ విజ్ఞానాన్ని ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకోండి మీరు గుర్తుకు తెచ్చుకుంటే నేను అది విని నేను ప్రయోజనాన్ని పొందుతాను అనే అభిప్రాయం అధిహి హయోహ అధి అంటే చదివించేది కాదు అక్కడ ఇచ్చేది కాదు అధి అంటే చదువుకోవాలి గురువుగారు చదువుకుంటే శిష్యుడికి చదువు వస్తుందండి గురువు గారు చదువుకోవడం మానేసి ఊళ్ళన్ని శిష్యుడు గురువుగారు చదువుకోవాలి అది చదివే తర్వాత మంత్రం రేపు కంటిన్యూ కదా అదే రేపు కాదు ఎల్లుండి క్లాస్లో ఇంతే కదండి ఈవె సోమవారం కదా ఎల్లుండి బుధవారం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుజ్యో నమ హరి ఓం తత్సష్ణాణమస్తూ మరిహేనోఃండతి